సారి నేను చూశాను ఈయన కర్ణాటక మ్యూజిక్ పెద్ద విద్వాంసుడైనా ఆయన కచేరీ ఏర్పాటు చేశారు ఇప్పుడు కచేరీ చేయడం అన్నది విని వాళ్ళకి స్తోత్రాలకి మీ ఆనందాన్ని కలిగించేందుకే వాళ్ళు పెట్టుకుంటాను వాళ్ళు మినివాళ్ళకి ఏది కచేరీ పెట్టుకుంటాను కచేరీ చేసిన వాళ్ళం కూడా దాంట్లో లాభం ఉంటుంది పరస్పరం భావనంతహాగా ఉంటుంది కచేరీలు చేసే వాళ్ళకి కచేరింగ్ చేస్తే ఫీజు తీసుకుంటారు తర్వాత కీర్తి ప్రస్తుంటాయి వాళ్ళు చప్పట్లు కొడితే ఈ చప్పట్లు కొడితే ఉత్సాహం అనేది కొద్దిగా పర్వాలేదు నార్త్ లెవెల్లో ఉంటుంది అది అది పర్సనాలిటీ డిజార్టర్ లెవెల్లో ఉంది అన్న చప్పట్లు కొడితే అందరికీ సంతోషం కలుగుతుంది కానీ అది పర్సనాలిటీ డిజాటర్ లెవెల్ లో ఉంటుంది బాగా పెరిగితే ఉంటుంది సో అక్కడ ఏమైందంటే వాళ్ళు పంపించవలసిన వెహికల్ రాలేదు ఇంకా బయలుదేరి వెళ్లాల్సిన టైం వచ్చింది ఆ వెహికల్ అయితే మధ్యలో ఏదో దానికి ఏదో బ్రేక్ డౌన్ ఏదో వచ్చి ఉంటుంది వాడు రాలేదు ఆ డ్రైవర్ ఆ రాలేదు డ్రైవర్ మరిషి కూడా రాలేదు అక్కడ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వాళ్ళు ఏమని కోరారంటే వెహికల్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి ఇంకా రాలేదు మీరు ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసుకుని వచ్చినట్లయితే మేము దానికి తగిన ఆలోచన కాకుండా మేము ఫ్రీ రోజు ఏర్పాటు చేస్తాము మీరు అదేమన్నా చేయగలరా అన్నట్టుగా ఒకరి వాడు అడుగుతున్నాడు ఈయన ఇక ఎక్సీరియన్స్ అదే మెయిన్ కచేరీ మేము పెట్టడం తీసుకెళ్తావా నా అంతా మేమే రావాలా నువ్వు క్యాన్సిల్ కచేరీ అన్నట్టుగా మాట్లాడుతున్నావు క్యాన్సిల్ చేస్తే రకొడతాడు కూడా మళ్ళా కచేరీ క్యాన్సిల్ అయిందంటే అంటే నాన్ సిసిజం అనేది ఈ కల్చరల్ సెలిబ్రిటీస్ లో రిలీజియస్ పీపుల్ లో టాప్ రిలీజియస్ మ్యాన్ ఉంటాడు గురువులలో గురు స్థానంలో ఉన్నవాడు వీటిలో అయితే నాన్ సిసిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైతే జ్ఞానము ఇక్కడ మిగిలిపోతుందో ఇట్ కంట్రిబ్యూట్స్ టు నాన్ సిసిజం ఇట్ డజంట్ అది ఇక్కడ ఉండకూడదు ఇక్కడ నుంచి పెద్దగా బిగినట్లు అయితే అప్పుడు నాటి శిక్ష ఉండదు అక్కడ జ్ఞానమే ఉంటుంది తప్పటి జ్ఞానం ఉండదు జ్ఞానం ఇక్కడ క్రియేట్ ఉంటాడు జ్ఞానంలో ఉంది జ్ఞానం లేదు జ్ఞానము అది వీళ్ళగా పదమూడు నుంచి నిర్తి చేస్తుంది తెలుసుందా అండి అది ఓకే ఏ చైతన్యము వలన ప్రకాశిష్ తైతన్యమే బ్రహ్మా పరమాత్మ అహమ్ అదిమే జ్ఞావా తెలుసుకుని ఇక్కడ జ్ఞాత్వాఖ్యాత ఎండ తెలుసు శృత్యనుభవాభ్యాశ్చిత్యనుభవముతో నిశ్చయము తెలుసుకోవాలి నిశ్చయంగా తెలియాలి ఇక్కడ తెలియాలి తెలుసుకునే సర్వమనుభూతి సకలమనుభములు అంటే ఇక్కడ పిఠా తిరగారు ఎండ తెలుసు నుంచి అన్నట్టుగా రాశారు ప్రమాతృత్వ కర్తృత్వాది నేను ప్రమాతను అంటే తెలుసుకునే వాళ్ళను నేను చేసేవాళ్ళను నేను సంగీత విద్వాంసులను నేను కచేరీ చేసేవాళ్ళను అది అది నార్సి అదే మనుగులు నార్సిస్టిక్ కక్షన్స్ సుఖంగా జీవించలేదు వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళితారు అంతేకనే నార్ నార్షన్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయాలి ఆ కౌన్సిలింగ్ ఏంటున్నారు అంటే సరైన గీతా మొదలైన పాఠం కనుక వాళ్ళు విన్నట్లయితే సరైన పాఠం వినాలి క్వాలిటీ పాఠం వినాలి విన్నట్లయితే అది కౌన్సిలింగ్ రేపు మన చేస్తుంది అప్పుడు ఆ అహంకారము కొంత తగ్గి వాళ్ళు ఆ నిజాదం నుంచి బయటపడతారు కొంత నార్మల్ జీవితాన్ని గడప దొరుకుతారు అని అది మరీ ఎక్కువైతే క్యాడ్యుడేట్ డెవలప్ ఇస్తారు కానీ కౌన్సే కు అదే వేదాంత క్లాస్ ఇంకా కింద కౌన్సలింగ్ పరిచయం అది మనం ఎదుటి పెట్టముక్తి జాగ్రత్ స్వప్న శుశాది ప్రపంచే హర విజ్ఞా సర్వ్రం ప్రముచ్యసే కే సూక్ష్మం కారణం చ శరీరం త్రివిధము స్మృతము అవశ్యం త్రివిధో సేవా తత్రోచిపో ఇప్పుడు ఒక టాపిక్ మొదలుపెట్టారు వివేకం ఆత్మ అనాత్మ వివేకము అనే టాపిక్ ని మొదలు పెడుతున్నారు ఇప్పుడు చూడండి మీరు గమనించండి దీన్ని జాగ్రత్తగా గమనించదద్దది వేదాంతంలో మొట్టమొదటి పాఠం అనేది మొదటి పాఠం అని ఉంటుంది ఇప్పుడు పెద్ద బాల శిక్ష తీసుకుంటే మొదటి పాఠం అవుతుందిగా అలాగే చందమానం అవసరం చేస్తే మొదటి కథలో ఉంటుంది అలాగే వేదాంతంలో మొదటి పాఠం కెమిస్ట్రీలో నాని కెమిస్ట్రీలో మొదటి పాఠము పీరియాలి టేబుల్ అది మొదటి పాఠం అది కొంత చికాకుగా ఉంది టేబుల్ అనే చాప్టర్ మీద కొంత మాస్టర్ కావాలంటే కష్టంగా ఉండేది వ్యాకరణము మీరు సిద్ధాంత కౌలు తీసుకుంటే మొదటి పాఠము సంజ్ఞా ప్రకరణము అది కష్టంగా ఉంది సంఘులు పడిపోతే ఈ సంజ్ఞా ప్రకరణం కష్టంగా మొదటి పాఠము ఎప్పుడు అలా ఉన్నది వేదాంతంలో మొదటి పాఠం ఏమిటి ఏమిటో చెప్పుకుంటారా మొదటి పాఠం వేదాంతంలో నేను వస్త్రాలు ధరిస్తారు కదా ఈ వస్త్రము నేనే అని అనుకుంటారా ఎందుకన్నా అనుకో కానీ ఈ దేహము నేనే అని అది తప్పు ఈ మొదటి పాఠం నేను గమనించింది నేను ఇలా చెప్తూ మీరు నన్ను నేను నేను లక్షణం ఇది లేదు నేను నన్ను క్షమించి ఇది లేదు ఎందుకంటే నాకున్న అనుభవం చేయటం నా అనుభవం నన్ను ఇలా చెప్పిస్తూ నేను గమనించింది ఏమిటంటే వేదాంత విద్యార్థులను నేను చూసా మేము వేదాంత విద్యార్థుల ఉన్న వాళ్ళని నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్పోర్ట్స్ ఆఫ్ పీపుల్ వేదాంత ఆచార్యులమో ఉన్న వాళ్ళని డజన్స్ ఆఫ్ ప్రేమ ఐహీ ఓకే సీన్ ఫ్ర వెరీ క్లోజ్ పార్ట్నర్స్ వీళ్ళందరిలో నేను గమనించిన విషయం ఏమిటంటే ఈ మొదటి పాఠాన్ని మనం సరిగ్గా చదువుకోలేదు అని గమనించారు మొదటి పాఠంలోనే సమస్యలని రెండో పాఠం మూడో పాఠం చాలా బాగా చదువుకున్నారు ఇలా పాఠం ఎదుగు బాగా తేవలేదు మాన దృష్టి అలాగే మీదే ఆడిస్తే చెప్పిన నచ్చుతో ఉంటే ఇటు ఉండేది అది దాటేస్తే మీరు బాగాలేదని చెప్పి వ్యాకరణంలో కూడా సౌజ్ఞా పరిభాషేస్తే ఇంకోవేనచ్చి దగ్గర నుంచి ఇంకా మాకు కష్టం ఏంది లేదు ఇంకో వేలకి అసలు కష్టమే కాదు అక్షన్ని మొదటి సూత్రం అవుతాయి కష్టమే కాదు ఆ పరిభాష దగ్గరే సౌజ్ఞా పరిభాష దగ్గరే కలతో పరిగా ఈ మొదటి పాఠం మానేసి మూడో పాఠానుకో పాఠానుకోగలసి కదా ఇది ఎలా ఉందంటే ఇంజలు పక్కనే గోధువులో ఆ బొగ్గు ముక్కలన్నీ రుచి కొడుతున్నాయండి ఇంజలు పక్కనే ఇల్లు పెడతారు గోడీ మూడు దూరంగా ఈ పైన పక్కనే గోడీ పెట్టకండి ఈరోజు కొంచెం దూరంగా భోగి పెట్టండి అని కోరితే ఎలా ఈ మొదటి పాఠం ఉద్దే మళ్ళీ మొదటి పాఠం మూడో పాఠం చెప్పండి అంటే అలా ఉంటుంది ఓకే ఈ మొదటి పాఠం మీరు పట్టుకోండి రమణ మహర్షి బోధదే నితంతరత్ మహారాజు బోధదే శ్రీకృష్ణుని యొక్క అదే శ్రీకృష్ణుడు మొదటి పాఠం ఏదో తెలుసిన అశోచ్య నన్ను అశోచాశ నగటాశ నాను శోచి పండిత వాసాసు జీర్ణాన్ని యథావిహాయ ఇది మొదటి పాఠం ఈ మొదటి పాఠం నేను కొట్టుకోండి మీ రోజు ఈ మోట నేను రోజు పొద్దున్న సాయంకాలం రాత్రి కూడా మీకు మీరు ఈ పాఠాన్ని చెప్పుకోండి మీకు మీరు చెప్పుకోవాలి అది ప్రతి రియల్ గురువు ఔటర్ గురువు వస్తాడు పోతాడు నీ ఇన్నర్ గురువు కదా నీ గురువు మీరు డిస్కవర్ చేస్తే మీతో గురువు ఎప్పుడూ ఉంటాడు గురువు ఇప్పుడు ఉంటాడు ఒక దేశం కూడా నిత్యంగా వీళ్ళే ఉంటుంది ఫ్రెష్గా కూడా వస్తుంది ఎల్లర్ గురు ఆత్మా ఎక్కువ సద్గురు అంత ఎల్లర్ గురు కాబట్టి మీకు మీరే చెప్పుకోవాలి ఆయననే ఆయన నేరులో నేను వస్త్రములను ధనిస్తున్నాను కానీ వస్త్రములేము అని అర్థం లేదు ఈ దేహము లేము అని ఎందుకు అనాలి ఈ దేహము నేను కానీ మీరు అనుకో దేవుడు నేను కానుంటా ఏమవుతుందో తెలుసుకోండి మీకెన్న దుఃఖాలన్నీ జారిపోతాయి మీతో సుఖాలు ఎక్కడికి పోవు మీ సుఖాలు మీతో ఉంటాయి మీ పొట్టలో ఉన్న ఆహారం మీ బ్రేక్ఫాస్ట్ పక్కనే పూజ తిన్నారనుకోండి అది ఎక్కడికి పోదు అది మీతో ఉంటుంది ఆ తృప్తి మీతోటే ఉంటుంది ఆ నిండి మీతోనే ఉంటుంది కానీ వీడు నా పుత్రుడు ఈమె నా భార్య వీడు నా వల్ల దేహాభిమానము నార్సిస్టిజం అంటే బాగా కలగత్తున్న అహంకారం అలాంటి అహంకారము వలన కలిగే మహా దుఃఖం ఏదైతే ఉన్నదో అది వెంటనే పోతుంది అది కనపడము కూడా కనపడదు కనపడము కూడా ఈ పాఠం ఎంత బాగా చెప్పుకుంటే ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి అంత కృతార్థులైతే నువ్వు పరం బ్రహ్మ బ్రహ్మభూతి కదటి పాఠం అంత బలమైన పాఠం దీన్ని నిజీ పెట్టి నేను సర్వం బ్రహ్మ ఇలాంటి పాఠాలు ఎన్ని చదివినా ఈ పాఠం చదివాక వాటికి శోభ ఈ పాఠాన్ని పక్కన పెడితే వాటికి లేదు ఈ శరీరము ఈ శరీరం ఈ ద్వారము మేము కాలుసుకోవడంలో ఆ వివరము కూడా తెలియాలి శరీరము మూడు రకములు అయితే ఇంటిలో ఏది లేవు ఏది లేనుక ఏది లేనుక మరి శరీరానికి జ్వరం వచ్చింది కోపం అనేది శరీరానికే వస్తుంది నాకు వరం ఏది ఉండకూడదు జ్వరం శరీరానికే వస్తుంది రోగము శరీరానికే నేను ఈ మాటలే కొంత గట్టిగా చెప్పుకోసా మీరు గమనించండి అనారోగ్యం చేస్తే హాస్పిటల్ వెళ్ళాలి కదా చాలా అవసరం అనారోగ్యాన్ని నిరాదరణ చేయకూడదు హాస్పిటల్కి మంచి డాక్టర్ చూసుకుని వెళ్ళాలి మంచి ఫిజిషియన్ చూసుకుని వెళ్ళాలి ఆ ఫిజిషియన్ ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తే ఆ రెఫరెన్స్ ప్రకారం వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ముందుకు వైద్యం చేస్తాడా దేహానికి వైద్యం చేస్తాడా దేహానికి పైగా డాక్టర్ ఒకప్పుడు ముందు కనుక మంచిగా అడ్ చేస్తే కోపడతాడు ఆయన ఏం చూస్తాం నేను దేహానికి మంచి ముందు అని కోపడతాడు అది కోప్ప నేను డాక్టర్ కోపడతాడు చూశాను కాబట్టి ఏడు చూస్తాను అందుకు రాము బ్లెడ్ టెస్ట్ బ్లెడ్ టెస్ట్ ఇచ్చేందులుగా రాని ఎక్స్రే ఇచ్చేందులుగా రాలి దండి ఇండియాలో రాష్ట్రంలో చాలా డెవలప్ ఓవర్గా అంటే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది అమెరికా వాళ్ళు మెత్తగా ఉంటాడు బడి ప్రెషర్ ఉండదు మెత్త అని చూశాం ఎందుకంటే మీతో మాట్లాడడానికి టైం లేదు జగన్మోహన్ రెడ్డి నేర్చుకు ఎనర్జీ అం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 ఈ ఆయురేళ్ళ వెళ్ళిపోయింది ఆయన ఇరవై వేల కనుక వినిపిడిచారు ఆయన వచ్చాడు జట్టా మీద వచ్చాడు రైల్వే స్టేషన్ లో జట్ మీద వచ్చాడు వచ్చి పావుకోళ్లు అంటే పాదములకు చాలా ఖరీదైనటువంటి అవి పాదరక్షణ ధరించి వచ్చాడు అవి బయట మిగిలిపెట్టకుండా వచ్చాడు అది నేర్చుకుని వచ్చేసాడు వచ్చి ఆ పావుకోళ్ళు ఈ మహారాజు గారు నడువు వాళ్ళు ఉన్న మంచపు ఆ కర్ణుల మీద పెట్టి ఇలా ఒక కాలు పెట్టా ఒక కాళ్ళు అలా పైన వస్తున్న పెట్టి చెయ్యి వెళ్ళమంటాడు నాడు చూద్దాం నాడి వేయడం అడిగలితుంది అయిపోయింది అడిగేసిన వాళ్ళు పేరు అంటే మహారాజా అన్నాడు కాళ్ళు పెట్టి పెట్టండి చెల్లిస్తాను అంటే రైతు చెల్లి ఇస్తానా అని కాళ్ళు తగ్గబెట్టే సేఫ్ చేస్తాను చెయ్యస్తాను ఆయన వెళితాడు ఆయన నాడు చేయలేదు మూడు నెలలు అయింది ఆయన ఎలా తగ్గలేదు అప్పుడు మంత్రి వ్యవహారం చెప్పాడు మీ అహంకారం పక్కన పెట్టుకోండి మళ్ళీ ఆయనలో విడి పెడతాడు ఆయన వచ్చాడు కాలు మొదలు పెట్టి నాడికి చేయని అడిగాడు ఏం చేయిచ్చాడు నాడు చూశాడు చూసి ఎలా మొరుగు ఇచ్చాడు ఆయనకి జరుగుతుంది కాబట్టి మీకు గమనించేలా ఈ కథ ఈ కథను మీ విధంగా వ్యాఖ్యానం చేయొద్దు అంత అహంకారం నీకే ఉండకూడదు ఆయనకే ఉండకూడదు ఆ టాపిక్ లేదు ఇక వైద్యుడు మనిషికి వైద్యం చేయడు దేహానికి వైద్య శాస్త్రంలో దేహానికి వైద్యం తప్ప వీడికి వైద్యం లేదు వీడికి వైద్యం వీటి రోగానికి వైద్యం వేదాంతం వీటి రోగం అనాత్మ పాదాత్మ్యము అనాత్మతో మమేకమగుట వీటికి వచ్చిన రోగం ఆ రోగానికి వైద్యం నీకు వైద్యశాలలో ఉండదు ఆ రోగానికి వైద్యం లేదాంతా ఎందుకు చెప్పానంటే ఈ పాఠం మీరు నేర్చుకుంటే చాలా ప్రాక్టికల్ మీరు ఏంటో వైద్యాలు అందరికీ తెలుసు కదా మీరు దాన్ని బట్టే మీరు సాధన చేసుకోవచ్చు వైద్యము దేహానికే కానీ జీవులకు కాదు ఆత్మనే వాళ్ళకి అక్కడ పెట్టండి పోనీ అత్త దాకా వెళ్ళద్దు జీవులకు కాదు ఇందువల్ల జ్వరము దేహములతో దాని కాదు ఇది మొదటి పాఠం పోగా వైద్యం తప్ప రోజుకి వైద్యము లేదు రోగి వైద్యము లేదా అంతమే రోగమునము వైద్యము లోకమునము గలవదు ఈ విషయం మీకు మన పేషెంట్స్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు పేషెంట్స్ ట్రీట్ చేసి విధానం చూస్తే కూడా తెలిసిపోతుంది సర్జరీ చేసేప్పుడు వాడి ముఖం చేసి చూడదు సర్జలు పొట్టలో తెలాలనుకోండి వాడి ముఖానికి స్కీమ్ పెట్టేస్తారు ఆ స్క్రీన్ అవతల ఏ ముఖం ఉన్నదో అది ఈ జూనియర్ డాక్టర్ అయితే నర్సు కూర్చుండాలి పెద్ద సభ్యులు చూడదు పెద్ద సభ్యుడిని చేతులకు దో చేసి ముఖానికి గొడ్డగట్టుకుని వస్తాడు వచ్చే కొత్తని అంతా వీరిని ఇచ్చేసి కొత్తని అంతా క్లీన్ చేసి అవకాహల్ అది క్లీన్ చేసి రెడీ చేసి పప్పులు కటార్లు అన్ని రెడీగా పెడతారు ఆయన వచ్చి ఎక్కడ పొట్ట వస్తాడు మధ్య తీసుకుని కొంత పెళ్లి పెడతాడు ఆ లోపలికి వేస్తాడు ఏదో ఉంటుంది ఏదో ఊర్లో ఏదో ఉంటుంది ఆ తీసావులు వారేస్తాడు కొండ కుట్లు వేసేస్తాడు అది ఏదైతే అక్కడ తీసి చూసుకో అని చూడడం చూసుకుంటాడు వీరు ముఖం చేయడానికి ఆయనకు టైం ఉండదు ముఖం చూడక్కర్లేదు దర్శనాలండి వీళ్ళు కూడా అర్థం వస్తాయి అతను వీళ్ళకి ట్రీట్మెంట్ బాడదు అతని ట్రీట్మెంట్ బాగుంటాయి కాబట్టి డాక్టర్కి తెలుసుకున్న సత్యం కూడా మనం ఎందుకు చూశాను లేదా కాబట్టి పాఠము నేను రోజు వస్త్రము ధరుస్తున్నాను ఈ వస్త్రములు నేను కాదు వస్త్రములో నేను నేను ఎప్పుడూ అనుకోవటం లేదు అలాంటి కొరగలు నేను ఎప్పుడూ చేసుకోలేదు అందుకే ఈ దేహము నేను కాదు అంటే మనం నేను అయితే అది అనవసరం చూద్దాం నేను తెలుస్తుంది ముందు దేహము నేను కాదు అని లేదు ముందు దీన్ని నిరాదని డిస్మిస్ చేస్తే మీకు స్వచ్ఛమూ కూడా గడుపుతాను లేదు కాదు దేహము నుండి మూడు రకములు ఒకటి స్థూల దేహము రెండవది మనస్సు సూక్ష్మ దేహము మనస్సు నేను కాదు మూడవది అజ్ఞానము కాలేహము కాబట్టి నేను అజ్ఞాను అనే మాట కూడా వద్దు అజ్ఞానము వెళ్ళదు అక్కడితో ఆపేయాలి రోగము వెళ్ళదు అక్కడితో అపేయాలి నేను రోగిని అని అనుకోవడం మనస్సు గలదు సుఖ దుఃఖమును గలను నేను సుఖిని నేను దుఃఖిని అనరాదు అజ్ఞానము గలదు నేను అజ్ఞాని అనరాదు అజ్ఞానం ఉందని తెలిసిందా అజ్ఞానం ఉంటారా అజ్ఞానము తెలుసుకున్న వారు అవుతారా అజ్ఞానమును తెలుసుకున్న వారు అవుతారు ఈ అజ్ఞానమును కొనుక్కుకోవాలనే ఆకాంక్ష బైందే కదా అంటే మీరు జిజ్ఞాసులు అవుతారు జిజ్ఞాసులు జ్ఞానం అవుతారు తప్ప అజ్ఞానంగా నేను ఉండబడతాను కాబట్టి అజ్ఞానము నేను కాదు మనస్సు నేను కాదు దేహము నేను కాదు అని అందుకోసం దేహం యొక్క మీ మాత్రం మొదలుపెట్టారా స్థోలము సూక్ష్మం కారణంచ త్రివిధం స్మృత అవశ్వం త్రివిధోస్ త్రవ్రోచితేర సోళం సూక్ష్మం కారణం చ శరీరం దులిధం స్మృతం అవశ్యం దులిధ అస్థి ఉచిత జ్వర ఇది ఒక్కటిసారి శ్రద్ధలతో సంస్కృతం కూడా వచ్చేస్తుంది తెలిస్పోతే స్పష్టంగా శరీరము శరీరము స్థూలము స్థూలము సూక్ష్మము సూక్ష్మము కారణంఛ కారణము అని ఇరు దేశము మూడు ప్రకారములుగా ఉన్నది అని రూపం మహామహర్షులకే చెప్పబడి మహర్షులు అలా చెప్పారు చూడండి మీ కేసు మీరు చూసుకోండి శరీరము ఉంది కదా స్థూల శరీరము దాని లోపల ఏది లేదా ఫ్యాన్ అంతేనా ఎవరో కొత్త సార్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా వచ్చేసింది ఇవి బాగా తిరుగుతున్నాయి సౌండ్ లేదు అందరికీ జాలి బాగా వేస్తుంది సౌండ్ లేదు ఇంకా ఇది కూడా ఉంటుంది ఇది గొప్ప మార్పు సో ఈ రకంగా మనందరికీ ఇంత గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎవరంటారు సో పైడు రాజు గారి ప్రోత్సాహం అమ్మగారు కూడా మొన్న నేను వారింటికి దిశకు వెళ్ళాను అలా చక్కని సత్సంగం అది కూడా ఆయన చాలా సంతోషం అమ్మ వీరిద్దరు మహా అందరికీ సౌకర్యం ఏర్పాటు చేశారు పైలురాజు గారు చాలా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే కలిగి సో నేను కాదనలేదు నాకు బెంగ ఏంటంటే ఆ పాత కాలంలో ఏమైపోతాయో అని బెంగా అంటే వాటిని ఏ ఉద్యోగం మేము చూస్తాంలేండి అని ఆయన చెప్తే సరైతే కానివ్వండి చాలా బాగున్నాయి చెప్పింది అందరూ కావాలనే ఉపయోగస్తుంది అటు అటు చే అక్కడ లేదని గడిపిస్తాం ఇదిగట్టే కాదు ఖరీదించాలి మీరు కమర్షియల్ లో తెలియ ఫ్యామిలీ చూపిస్తారు ఆ లెవెల్ ఫ్యాన్లు సౌండ్ లేకుండా శబ్దం చేస్తున్న ఫ్యాన్ దాడి తీస్తున్న ఫ్యాన్లు నేను అమెరికాలో చూశాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నా మిగతా సౌండ్ ఎక్కువను గాలి తక్కువ మంచిది కాబట్టి మూడు రకముల మీ శరీరంలో చూడండి మీరే ఆలోచించండి బాడీ ఫిజికల్ బాడీ అంటే మధ్యాహ్న మాంసము ఇవ్వండి ఈ బాడీ గురించి నేను మీతో మాట చెప్తాను అనుకున్నా నేను తెలుసుకున్న మాట మీకు చెప్తాను ఈ టడ్ మైనకు దొంగలు అంటే మేడం టస్టడ్ ఆ మైనర్ తోటి లాక్స్ ఆ వ్యాక్స్ పెగల పక్కన ఆ వ్యక్తి నిలబడితే అసలు వ్యక్తి ఎవరు వ్యాక్స్ పెగరీ తేడా తెలుసు అంత పెర్ఫెక్ట్ గా చేస్తారా మీరు గమనించారా ఆ వ్యాక్స్ పిల్లలకి పక్కన నిలబడి అసలు మనిషికి తేడా ఏమి మీరు ఆలోచించండి తేడా ఏమిటో చెప్పుకుంటారా వ్యాక్స్ అంత వ్యాక్సే ఉంటుంది ఈ పక్కన నిలబడిన మనిషిలో రెండు వందల ఏడు వందల ఇరవై కండరములు ఉంటాయి అదే అలా ఎందుకు అలా ఎందుకు ఇక్కడ కూడా వ్యాధి అలాగే మధ్య మాంసము ఎందుకు రక్తం ఎముకలు ఉంటే చాలుగా ఇది ఎముకలు ఎందుకు ఇది కండరములు ఎందుకు ఒకే కండరం పై నుంచి గెలుదాక ఒకే కండరం ఉంటే పోయిందిగా ఒకే ఎందుక ఒకే కండరం ఉంటే పోతుంది కదా ఇది కండరములు ఇది అని ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే మనిషి శరీరము కదలింద కొరకు ఉద్దేశించబడినదే కానీ ఒక చోట కూర్చుండ్రుట కొరకు కాదు ఒక చోట కూర్చుండ్రిట కొరకు ఉద్దేశించినట్లయితే అన్ని కండరములు అన్ని లలితలు అన్ని కీలు బంగులు ఉండవు కాబట్టి మనిషి శరీరము కూర్చుని ఉద్దేశించినది కాదు కాబట్టి నేను అప్పుడన్నీ కూర్చుంటూ ఉన్నాను తప్ప ఎప్పుడూ కూర్చొని ఉండరాదు క్లాస్ లో కూర్చున్నారనుకోండి క్లాస్ అయిన తర్వాత ప్రజల దూరం నడవాలి ఇంటిని మీరు కూడా ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఎవరు లేనప్పుడు మీరు ఒక్కడో కూర్చుని ఉన్నారనుకోండి అది వెంటనే గుర్తుకోవాలి అయ్యో మూడు నిమిషాలు అయింది కూర్చుని నాలుగు నిమిషాలు అయింది కూర్చుని ఐదు నిమిషాలు అయింది అది గుర్తొచ్చి రెండు లేచి ఇక్కడ నడిచి అక్కడ ఏదో చిన్న పెద్ద పనులు కూర్చో చేసుకుని చిన్న పనులు ఎదురు తీసుకుని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్లీ మూడు లేక ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోకూడదు క్లాస్లో తప్ప ఎక్కువ లేచేసి నడుస్తూ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి శరీరము కూర్చుంబుటోకు తయారైనది కాదు నడచ్చ కదల కోరసం తయారయ్యాడు మైనపు బొమ్మలు కదలబొమ్మ ఉందంటే పదులు ఉండడం కోసం తయారయ్యాయి ఇంకోకండి ఈ చర్మము మైనపు బొమ్మ ఇలా ఉంటుంది చెడు ఎలా మడకలుతారు అనుకోండి మేడం ఆ మైన అంతా ఊడిపోయిందనుకోండి ఎందుకంటే ఆ ఆ పైన ఉన్న స్కిల్ అది కదలిద కొరత ఉద్దేశించినది కాదు కానీ మనిషి స్కిల్ ఉన్నాయి నేను ఎటు చెప్పినా స్కిల్ ఎగ్జాండ్ తప్ప అభ్యక్ అవ్వదు కాబట్టి స్కిల్ కూడా కదలుకోకూడదు ఉద్దేశించినది మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది కంట్రాక్ట్ అవుతుంది ఇంకా ఏ స్కిల్ ఎక్స్పాండ్ అవు ఎక్ట్ అవ్వదు దీన్ని కంట్రాక్ట్ చేయండి కదిలిపోతుంది దీన్ని ఎక్స్పైరీ చేయండి కదిలిపోతుంది చెల్లిని కంట్రాక్ట్ చేయండి పగలదు ఎక్స్పైరీ చేయండి పగలదు స్కిల్ కూడా కథలు ఎక్కుపోతే ఉద్దేశించుకుండి కాబట్టి మీరందరూ కూడా ఈ పైన ఎక్కువసేపు కూర్చోకండి తక్కువ మంది లేచేసి ఇంకొకటి పెరగడం నాలుగు అడుగులు వేయడం చదువు చేసుకోవడం మళ్లీ రుచి కూర్చోవడం ఎక్సర్సైజ్ ఉండడం లేదు ఎక్సర్సైజ్ సెటరేట్ ఎక్కువసేపు కూర్చుని రాదు ఓకే మరి కూర్చుని ఉన్న మరిస్థితి వస్తే ఏం చేయాలి ఇలా కర్మడిగా ఇలా రిటార్డ్ గా కూర్చో కూర్చోవలసి వచ్చినప్పుడు ఇలా రిటార్డ్గా కూర్చోతాయి కరువుడుగా కూర్చో ఎందుకు ఎందుకంటే కరువుడుగా కూర్చున్నప్పుడు ఆ ఊపిరించి వేలా గుర్తుంటాయి ఇలా ఉండే ఉపతిని ఉంటున్నాయి కదా అంటే ఆక్సిజన్ కంచుకుంటాయి బ్రెయిన్ తక్కువ ఆక్సిజన్లు పెడుతుంది క్రమంగా బ్రెయిన్ శుంకవు అవి సూచన అలా కాకుండా మీరు ఇలా రిటైర్డ్ అయి ముఖ్యం ఉన్నట్లయితే ఊపిరి పిత్న షుంక్ అవ్వ అవి ఎక్స్పాండెడ్ గానే ఉంటాయి బ్రెయిన్ ఆక్సిజన్ వెంటనే ఉంటుంది పెద్ద మయస్సులో కూడా బ్రెయిన్ షుంక్ అవ్వకుండా ఉంటుంది తద్వారా మరియు ఇక్కడ దీరవాధితానస్ లేకుండా మీరు విశ్రాంతిగా ఉండగలుగుతుంది కాబట్టి ఉత్సవం తక్కువ ఉత్సవాలు లేచి ఇటువంటితో మన పని మనం చేసుకుంటూ కూర్చుని సమయం వచ్చినప్పుడు ఇలా రిటైర్గా కూర్చుని కూర్చుని కొంచెం చేతిలో మళ్ళీ తక్కువని రిటైర్గా కూర్చుని ఉండాలి తప్ప ఈ ఖరీదైన లేదు ఉండకపోవడం ఇదే డైరెషన్ ఓకే సైన్స్ బయోమెడిషియన్ అని ఒక ఉన్నది బయోమెకానిక్స్ అండ్ బయోమెడిషియన్ బయో అంటే మానవ శరీరంలో ఉండే మెకానికల్ మూవైందికి సంబంధించిన సమాచారం నేను ఎక్కడో జరిగి మీరు చెప్పారు వాళ్ళ విలువైన సమాచారం అది ఎలాంటి పెట్టండి స్థూల శైలి చూడండి ఈ స్థూల శరీరం లోపల బయట కన్న పడాలి కానీ ఇప్పుడు ఈ అనుభవానికి వస్తూ ఉంటుంది అలాంటి ఏదైనా ఉందా లేదా మీరు చూసుకోండి ప్రాణశక్తి అనుభవానికి వస్తూ ఉంటా వస్తుంది మీ చేతులు ఎలా ఎలా ఆ ప్రాణశక్తి మీకు అనుభవానికి వస్తుంది కష్టమో బలి చేసినప్పుడు వాళ్ళకే అనుభవానికి వస్తుంది కష్టం విషయాలు తీసుకున్నప్పుడు ఆ విషయానికి అనుభవానికి వస్తుంది ఎంత ప్రాణశక్తి యొక్క అనుభవం వాళ్ళ మనస్సు అనుభవానికి వస్తూ ఉంటుంది ఇమోషన్స్ సుఖము దుఃఖము ఇత్యాదులన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి ఇతరాల స్థలే అజ్ఞానం అనుభవానికి వస్తుంది అంటే వీటిని లేవు కేవలం స్వల శరీరము మాత్రమే ఉన్నది అని దోషిపుచ్చుట తాగదు కాబట్టి సూక్ష్మ శరీరము గలదు సూక్ష్మ శరీరం ప్రాణము మనస్సు కలిసి సూక్ష్మ శరీరము అంటారు అవి రెండు అజ్ఞానము కారణ శరీరము ఈ విధముగా మూడు శరీరము గలవు తంత్రల ఆయా శరీరముల రెండు కుచిత వాటి తగిన త్రివిధ మూడు రకముల జ్వర జ్వరము అవశం తప్పనిసరిగా అసేవా ఉండలే ఉన్నది అంటే శరీరం ఉండకుండా జ్వరం ఉంటుంది జ్వరం అంటే తేడా శరీరం ఉండకుండా చిన్న వయస్సులో అది బలంగా ఉండదు దాన్ని కట్టికిచ్చేటువంటి ఎనర్జీ వస్తుంది పెద్ద వయస్సులో ఎనర్జీ తగ్గి ఈ పేడ బయటకు వస్తాం కాబట్టి మూడు జ్వరంలో ఉన్నాయి మనం ఏం చేస్తామో తెలుస్తున్నాం స్థూర శరీరానికి వచ్చిన జ్వరాన్ని మరి సూక్ష్మ శరీరం జ్వరాలు ఎవరు సోమ శరీరమైన జ్వరంత దీనికి నావే గానీ సూక్ష్మ శరీరం జ్వరం ఎంత దీపు వెళ్ళేందుకు రీతా జ్వరమై కోరికలు షాపింగ్కి వెళ్ళాలి షాపింగ్ కంచి కంచి పట్టుకు వెళ్ళము లేకపోతే రామరాజు ధోషండి లేకపోతే ఏవో తగిన ఖరీదైన శుద్ధి కొనాలి అది జ్వరం అది సూక్ష్మ శరీరానికి వచ్చిన జ్వరం ఓకే కారణ శరీరానికి ఒక జ్వరం ఉంది మన ఆజ్ఞాన్ని పక్కన పెట్టేస్తే దానికి మందు వెయ్యాలి ఏంటి అజ్ఞలము నార్త్ సీస్ నేను ఫలానా నేను ఫలానా దాన్ని నేను తెలుసునా ఆ తెలుసు ఆ తెలుసు ఏమి చెప్పండి మీరెవరో నేను చెప్పండి అంటే నేను ఆఫీసర్ని దీన్ని అనంత ఉంటాను మీరు ఆఫీసర్ ఎక్కడా ఇంట్లో కూడా ఆఫీసర్ అన్నా మీరు కుట్టడం తోటే ఆఫీసర్ అయ్యారా మీకు ఆఫీసర్గానే చెప్పారా రిటైర్ అయ్యేది కూడా ఆఫీసర్గానే ఉంటారా అయ్యే నేను ఆఫీసర్ని అనుకోవడము కొన్ని దేవనాలు చెప్పండి నేను ఇద్దరు పిల్లలే తల్లి ఆ పిల్లలు పెళ్ళి పెద్దవాళ్ళు అవలసి అంటున్నారు పెరిగి పెద్దవాళ్ళు అనేట అంటారో అన్నదో చూద్దాం కాబట్టి మీరు తిరుచేరులో ఇతర పిల్లలు తండ్రిగా ఉంటారా తర్వాత ఇతర పిల్లలు తండ్రిగా అయ్యాద తర్వాత అయ్యా ఏది కాదు మంచిగా వచ్చింది అది మధ్యలోనే తోస్తుందిగా ఎన్సిపల్గా ఉన్నదో విలుస్తుందిగా అవి మళ్ళీ మీరు అది ఎంజిల్ ఏదో తెలుగుతుండరా అహంసత అహంప్రహ్ ఇలాంటి మాట్లాడుతున్నారేసి అంటే అయ్యా మీతో నేను వేగలేము నేనెవరో నాకు తెలియదు అది కరెక్ట్ మాట అది ఒక అజ్ఞానమనే శరీరం నిద్రావస్థలో అది ఉన్నది జాగ్రత్తలోనూ ఉంటుంది స్వప్నంలోనూ నిద్రావస్థలో అజ్ఞానం ఉంటుంది జాగ్రత్త వస్తున్నది దాని నుంచి పుట్టిన భ్రమ ఉంటుంది నేనెవరో నాకు తెలియకపోవడదు చేత నేను ఫలానా నేను ఫలానా అని గడలో నిండిపోతాడు కాబట్టి ఆ జ్ఞానము అనేది ఒకటి గలవు అది కాలం శరీరము అన్నారు ఆ జ్ఞానమే రాజం కాబట్టి మనుషులు ఒక జ్ఞరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు రెండు మూడు జ్ఞరాలు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యరు అంతేకానే ఈ మొదటి జ్ఞానం కూడా సరిగ్గా తగ్గరు మీరు మొత్తం మూడు జ్వలాలను తగ్గించుకుంటే ఇంకా మళ్ళీ జ్వలాలు రాకుండా హాయిగా ఉంటారు ఒకవేళ ఇచ్చిన కేవలం పదం జ్వరాలను తగ్గించుకుంటారు రెండో జ్వరం గురించి తగ్గించుకోగా రెండో జ్వరం గురించి చెప్పి పక్క కొడతాను కూడా ఎందుకంటే మీరు అవన్నీ చెప్తున్నారు ఏంటి వేదాంతలు చెప్పండి ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అవుతుంది సత్వగోష వేదాల్లో ఉంటాయి ఐదు ఇంద్రియాలు ఉంటాయి ఐదు రంగేంద్రియాలు ఉంటాయి ఆత్మ ఉంటుంది బ్రహ్మ ఉంటుంది అది వేదాలు తప్ప మీరు మా జీవితాల్లో చేసి రెండు మంది పారసీట్లా కనిపిస్తున్నారేంటి అని పోర్పడతా రక్షణ మంది మీకు తేడా కాబట్టి మీరు కేవలము శరీరానికి శరీర జ్వరం సరిపోయింది దాన్ని తగ్గించిందే గడపడదు మళ్ళీ వస్తున్నారు సూక్ష్మ శరీరానికి జ్వరం ఉంది కామనలు భయములు క్రోధము పాపము అసూయాలు ఇలాంటివన్నీ జ్వరాలని అవన్నీ జ్వరమే కారణం చేసి జ్వరము కలదు కాబట్టి మూడు వెళ్ళబోన జ్వరు తగ్గించే వాళ్ళు ఎందుకు వెళ్ళబోతున్నారు ఆయన ఏం చెప్తారో చెప్తాము కోపము కాదు స్థూలం సూక్ష్మం కారణం చరీరం త్రహం స్మృతం అవశ్య గురితో జర తర్వాత ఈ జ్వరాల గురించి ఆ శరీరములకు జ్వరాలకు ఎందుకు సంబంధం ఆయన ఏదో ఒక చెప్పబోతున్నారు చాలా చక్కటి ప్రతిపాదన ఈ రకంగా జ్వరములు దీని నివారణ ఈ రకంగా మనం ఎప్పుడూ చూడలేదు మరి ఆయన నేను తప్పక మనం పక్షివలసి ఉంటుంది ఆ పని శుక్రవారం చేతాము రేపు జర్వేషన్ మధ్యన ఎలా ఉందండి బయటకు మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి టైం జరుపుకోలేదు కాబట్టి రేపు సెలవు ఆ శుక్రవారం నాడు క్లాసుకో ఉచిత ఉచిత ఉదుతహ అందా ఉదిత అంటే చెప్పబడి ఉంది ఉచిత అంటే దానికి తగ్గ ఇవ్వడి అని ఓకే और नंबर 1 और नंबर 2 और नंबर 3 और नंबर 4 और नंबर 5 और नंबर 6 और नंबर 7 और नंबर 8 और नंबर 9